భక్తవత్సలుడువుగా భావించ నీకిది తగు శక్తి నీకెంతైనా కద్దు సర్వేశ్వర నావాడవే అని వందునవి నీ వెవ్వరికైనా ఆవలనందరి వాడవై ఉండుదుగు భావించనిందుకొరక బహురూపుడవైతిది వేవేలు శిరసులతో విశ్వమూరితి నీ పేరు నా నాలికపై నెలకొనే ఈ రీతినే దాపై అందరి అందరినోళ్ల తగిలున్నవి ఏపున పెక్కు నామములిందుక పెట్టుకొంటివి ఓపి నానాశబ్దములతో నువీధరా ఏలికెవు నాకని ఎంచుకొందు నేపొద్దు ఈలీలనందరికీ నేలికవట తాలిచితివి అనంతవతారాలు నీవు ఈ పనికాలతో నానాగతి శ్రీవెంకటేశ్వర